అంటే ప్రథమజత్వాత్ ప్రథమజ అంటే మొట్టమొదట పుడితే జ్యేష్ఠం ఇప్పుడు మనకు అన్నదమ్ములు కూడా ఉంటారు అనుకోండి మొదట పుట్టిన వాడు జ్యేష్ఠుడు జ్యేష్ఠ భ్రత అందువల్ల పూజ్యుడు పూజ్యుడు జ్యేష్ఠభ్రాత పితృసమా పెద్దన్న తండ్రి లాంటి వాడు అని ఇప్పుడు మనందరికీ పెద్దన్న ఎవరంటే నాలుగు ముఖాలు కలిగిన ఆయన కదా ఆయన నుంచే కదా మనం అందరూ వచ్చాం కాబట్టి తద్బ్రహ్మ విజ్ఞానం బ్రహ్మ ఆయనకి కూడా విజ్ఞానం ఉండాలి సి ద పాయింట్ యాక్షన్ ప్రీసపోజెస్ నాలెడ్జ్ ఎప్పుడు కూడాను ఒక కర్మ చేయాలంటే కర్మకు ముందు జ్ఞానం ఉండాలి జ్ఞానంతో కర్మ చేసేది ఏ పని చేయాలనుకున్నా జస్ట్ ఒక చిన్న మసాలా దోశ వేయాలంటే కూడాను ఆ మసాలా దోశ ఎట్లా వేయాలనేటువంటి తెలిసి ఉండాలా లేకపోతే సమాలా దోశ అయిపోవాలి అర్థమవుతుందే కనుక ఏ పని చేయాలనుకుంటే కూడాను ఆ పనికి సంబంధించినటువంటి జ్ఞానం ముందు ఉండాలి కాబట్టి సృష్టికర్తను సీదేజ్ అందువల్ల జ్యేష్ఠం జ్యేష్టం బ్రహ్మ సృష్టికర్తకి కూడా సృష్టికి సంబంధించిన జ్ఞానం ముందుండాలనా లేక సృష్టి చేసిన తర్వాత ఇవి ఇవి నేను చేశాను అని అనుకోవాలన్నా అట్లా అనుకునే దేవుడు కూడా ఒక ఆయన ఆయనకు తెలుసు కదా మీకు ఇంతకుముందు చెప్పాను అది అది డిఫరెన్స్ ఆయన దేవుడు అంటే సృష్టి చేసేసిన తర్వాత అప్పుడు ఆయన జ్ఞానం కాదు చేయబోయే ముందుండాలి కాబట్టి కర్మ చేయబోయే ముందు ఏ కర్మ అయితే చేస్తూ ఉన్నామో కర్మ దానికి సంబంధించినటువంటి జ్ఞానం ముందు ఉండి ఈ జ్ఞానంతో కర్మలు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే ఈ ముందు జ్ఞానం ఉంటుందో అటువంటి వాడే సృష్టి చేశాడు బ్రహ్మ జ్యేష్ఠం ప్రథమజ ప్రథమజత్వాత్ మొట్టమొదట పుట్టినటువంటి వాడు తాను కాబట్టి సృష్టికి కూడాను బ్రహ్మదేవుడు సృష్టి చేయాలంటే కూడాను జ్ఞానం ఉండాలి ब विज्ञा यज्ञ तनुते मल् भगवदी वावे कर्मयुगा अब यज्ञ समस्तम आविर्भव की मोटमुद यज्ञमे जी यज्ञ जी विज्ञा उ जीबी विज्ञामय आत्मा ब्रह्मी प विज्ञा आत्मा ब्रह्मेती विज्ञा कोश ब्रह्म ఇప్పుడు నీకు కన్ఫ్యూజ్ కాబోకండి అధ్యారూపం అర్థమవుతుంది ఓకే కర్మ అని తను తెపించబట్టి కర్మలు కూడాను ఏవైతే ఉన్నాయో లౌకిక వైదిక సర్వ వ్యవహార కర్త విజ్ఞానవాన్ లౌకిక వైదిక సర్వ వ్యవహారకర్త ఎక్కడ ఏ విధమైన వ్యవహారం చేయాలనుకుంటే కూడాను విజ్ఞానం ఉండాలి విజ్ఞానం ఉంటేనే జరుగుతుంది కాబట్టి సర్వే దేవాహ జ్యేష్ఠం విజ్ఞానం బ్రహ్మ ఉత్పస్థతే కాబట్టి ఆ జ్యేష్ఠుడు శ్రేష్ఠుడైనటువంటి బ్రహ్మని దేవతలందరూ కూడాను ఉపాసించారు ఇక్కడ దేవశబ్దం నన్నేం చెప్పాను మీరు ఆ ఇంద్రియ వాచకం ఇంద్రియ వాచకం ఇక్కడ విజ్ఞానం బ్రహ్మ అంటే బుద్ధి కాదు ఇంద్రియాలు బుద్ధిని ఉపాసిస్తూ ఉండాలి అది ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి ఏవి కనపడితే అవి ఇంద్రియాలు కోరుకోవచ్చు అందువల్ల ఇవి జ్యేష్ఠం కాదు అది జ్యేష్టం సరేనా ఇప్పుడు ఫాస్టింగ్ రెండు వందల డెబ్బై ఉందనుకోండి ఫాస్టింగు రెండు కూడా మూడు వందల షుగరు ఫాస్టింగ్ రెండు వందల డెబ్భై సరేనా ఇప్పుడు ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు బాదం హల్వా అది ముందు కనపడతా ఉంది కళ్ళు చూసేశాయి విజ్ఞానం కోసం ద్రష్ట ఆ తర్వాత మంతలో వస్తుంది గొడవ మనసులే ఇట్లా చెప్తుంది ఆహా ఈ విధంగా ఎప్పుడు మనం తినలేదు ఈ లోపల ఎవడో ఒకటి తినేసి వాడు అంటూ ఉంటాడు బా ఏమి హల్వా అండి వాడొకడు కొంపంచడానికి ఇప్పుడు ఏం చేయాలా కాబట్టి ఈ ఇంద్రియాలేమో తీసుకోమని చెప్తుంటాయి ఈ లోపలే కొంతలో రసానుభూతి జరుగుతూ ఉంటుంది రసోత్పత్తి రసానుభూతి కాదు రసం ఉత్పత్తి ఉత్పన్నం తెలియకుండానే అది ఎక్కడి నుంచి వస్తుంది అది బావిలో నీరు ఊరినట్టే పులిహోర పెట్టడం ఎవరి ముందన్న ఇప్పుడు ఎవరికన్నా నోరు ఎండిపోతుందన్నాడు అనుకోండి మంచి నీళ్ళు పులిహోర పెట్టండి వస్తాయి నీళ్లు ఏ మాత్రం పులిహోరగా పెడితే దాని అంతటి అదే ఊరతాయి ఊట బావిలో ఊరినట్టుగా ఊట ఇప్పుడు విద్యా అనిపిస్తుంటుంది అనుకోండి ఏం చేయాలి తెలుసా ఇంద్రియాలు జ్యేష్టం బ్రహ్మ ఉపాసతే జాయంతి ఇప్పుడు దాన్ని ధ్యానం చేయాల ఎందుకో తెలుసా బుద్ధి ఇవ్వాల డైరెక్షన్ నో నీకు టూ ఉండేటప్పుడు ఫాస్టింగ్ ఇదంతా తినేది ఇది ఇంకా ఘోరం అయిపోతుంది ఇప్పుడు తినకుండా ఉంటే రేపన్నా తినగలవు ఇప్పుడు కనుక తిన్నావా ఇప్పుడు లేదు రేపు ఇంకెప్పటికీ లేదు ఆయన బుద్ధి ఒక అవగాహన ఇచ్చింది అనుకోండి అందువల్ల ఎప్పుడు కూడాను ఇంద్రియాలు మనసు దేహము ఇవన్నీ కూడాను అనుసరించే ఉండాలి అందువల్ల ఆయన బుద్ధిమంతుడండి అంటారు ఆయన దేహవంతుడండి ఆయన మనోమంతుడండి ఆయన ఇంద్రియవంతుడండి చక్షుష్మంతుడండి ఈ మాటలు మనం వినడం లేదు బుద్ధిమంతుడు కాబట్టి బుద్ధి జ్యేష్ఠం జ్యేష్ఠం బుద్ధి కాబట్టి విజ్ఞానం కనుక విజ్ఞానమయ్యా ఆత్మ బ్రహ్మ ఇది కాబట్టి దేవతలందరూ కూడాను విజ్ఞానమయ్యే బ్రహ్మని ఉపాసిస్తూ ఉండారు విజ్ఞానం బ్రహ్మ చేత్ తెలుసుకుని ఎరిగి చక్కగా తెలుసుకున్న తర్వాత తస్మాత్ దాని నుండి న ప్రమాద్యతి ఏ విధమైనటువంటి ప్రమాదమును పొందకుండా శరీరే పాడైతే ఈ బుద్ధిని జ్ఞానం గనేటువంటి ఈ బుద్ధిని విజ్ఞానం బ్రహ్మ చేద్ద వేద చేత్ కాబట్టి ఎవరైతే ఈ బుద్ధి విషయంలో సక్రమంగా దీనిని ఇరిగి ఉంటారో वेदचेत विज्ञा ब्रह्म वेद चेत आज्ञा ब्रह्मी सक्रम तस्तुत दाने देश विज्ञाव नीति विज्ञा ब्रह्म विज्ञाव नीति सर तस्मा न प्रमाद्य चे चेत न प्रमाद्य ప్రమాద్యత చేతు దాని నుంచి కనుక ప్రమాదమును పొందకుండా ఉంటే దాని నుంచి కనుక వేరు కాకుండా ఉంటే బుద్ధిని అనుసరిస్తూ బుద్ధి సూచించేటువంటి మార్గంలో పోతూ ఉండేటువంటి తప్ప అట్లా కాకుండా అలా కాకుండా మరొక విధంగా పోయాడు అనుకోండి పాడయ్యేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి విజ్ఞానం బ్రహ్మ వేద చేత్ విజ్ఞాన బ్రహ్మమును చక్కగా తెలుసుకొని అంటే విజ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకొని తస్మాత్ ఆ విజ్ఞానము నుండి ప్రమాద్యత నేర్పే ప్రమాదముడు కనుక పొందకుండా ఉంటే డిస్ట్రాక్షన్ లేకుండా ఉంటే దాని నుండి ఇంకేం లేదు అర్థం కాలేదు ఇప్పుడు దాని నుంచి వేరు కాకుండా గనక ఉంటే తద్వారా ఏం జరుగుతుందో తెలుసా శరీరే పాప్మనహ ఈ దేహంతో మనం అనేకమైన పాపాలు చేశాం అవన్నీ దీని దీని ద్వారానే జరిగాయి దీని స్పృహ గలిగే జరిగాయి ఈ దేహాన్ని సుఖపెట్టాలనే చేశాం కనుక శరీరే పాపమనహ विचिपे देहकृत पापाल विचिपे देश द्वारा ये पापाल वो मन विर्वात इथि अन्नी को पड़ता सर्वान् काम समशुता बुद्धि विज्ञाम कोशा जस्ट प्लीज अटे మళ్ళీ మీకు పెరిగిపోతా ఉంది ఏమో సబ్జెక్ట్ ఒక్క ఒక్కసారి ఇక్కడ టెస్ట్ ఈ మనసులో రకరకాలైన ఆలోచనలన్నీ కదిలి మనమయ్యే క్వశ్చన్లో అది ఇది ఇది అది అనుకుని ఉన్నాం కదా దాని నుంచి ఒక్కసారి మరల్చి ఇంకా లోతుకి తీసుకెళ్ళి నీవు కాదు అని చెప్పడం కోసంగా దీన్ని ప్రైస్ చేస్తూ ఉండాడు ఎందుకని మనస్తో పోచినప్పుడు నిశ్చయించేటువంటి బుద్ధి గనక విజ్ఞానం గనక కేవలం సంశయ వికల్పాలతో ఉండేటువంటిది కాకుండా సంకల్ప వికల్పాల మధ్య సంశయాల మధ్య సందేహాల మధ్య ఊగులాడ్డం కాకుండా జ్ఞానపూరితంగా ఉండాలి అని చెప్పడం కోసంగా దాన్నో నుంచి అంతరంగా లోపలికి తీసుకొని వస్తా ఉన్నాడు ఏమి లేదు విజ్ఞానమయం కాబట్టి విజ్ఞానమయ కోశాన్ని ఎప్పుడైతే ఆత్మరి నిర్ణయించడం జరిగిందో మనోమయం కాదని చెప్పడం జరిగింది కాబట్టి మనస్సు సమస్తమైనటువంటి బాధలు కదా ఇంత వేదాంతం తెలియనవసరం లేదు ప్రతి ఒక్కడదే ఈ మనస్తో చస్తున్నాను బాబు మనసు వేదాంత తెలిసి రాయలే పడుతున్నారు కనుక బాత్మ అర్థమైందే అందువల్ల మనసులో ఇవన్నీ జరుగుతున్నాయి దాని నుంచి ఆ దుర్గతి నుంచి మరలించడానికి విజ్ఞానమయ కోసము ఆత్మ అని చెప్పడం జరుగుతోంది బ్రహ్మ ఇతి విజ్ఞానమయ ఆత్మ బ్రహ్మ ఇతి అని నిర్ణయించడం జరుగుతోంది కాబట్టి దాన్ని అత్యద్భుతంగా ప్రశంసిస్తూ వస్తున్నాడు కాబట్టి బుద్ధి ఎక్కడైతే ఉంటుందో సృష్టికర్త కూడాను జ్ఞానంతోనే ఈ బుద్ధిని చేశాడు ఆ సృష్టికర్త యొక్క జ్ఞానమే ఈ ప్రపంచంలో ఉంది నియంత యొక్క జ్ఞానమే నియతిగా ఈ ప్రపంచంలో తెలుస్తూ ఉంది ధర్మరూపంలో ఇది ఉంది కాబట్టి ఈ సృష్టి వెనుక ఏ సృష్టికర్త అయితే ఉన్నాడో ఆయన జ్యేష్ఠుడు ఎందుకు ఆయన జ్యేష్ఠుడు అంటే జ్ఞానపూరితంగా ఉన్నాడు గనక కాబట్టి విజ్ఞానం యజ్ఞం తనుతే ఆ అంతేకాదు సర్వకర్మాన్ని తనుతే సమస్తమైనటువంటి మంగళకరమైనటువంటి కర్మలన్నీ కూడాను బుద్ధి కలిగిన వాళ్ళే చేస్తారు ఈ ప్రపంచంలో కాబట్టి ఎవడైతే ఈ విషయాన్ని సక్రమంగా తెలుసుకుంటాడో విజ్ఞానానికి ఉండేటువంటి విలువ అజ్ఞానికి అర్థం కాదు విజ్ఞానం దెబ్బదేలేదు ఎక్కడంటే అజ్ఞాని దగ్గరే వాడెంతటోడైనా సరే అర్థమవుతుంది ఇప్పుడు ఒక అజ్ఞాని ఉన్నాడు అనుకోండి శంకరాచార్యులొచ్చిన కూచున కూడా చాలా చిన్నవాడు అయిపోతాడు వాడి దగ్గర అది అజ్ఞాని యొక్క గొప్పతనానికి నిదర్శనం ఇప్పుడు శంకరాచార్యులు వారు వెళుతున్నప్పుడు కూడా ఆయన అడ్డుకున్న అజ్ఞానులు చాలామంది ఉండరు మారిన వాళ్ళు ఉండరు అసలు ఆయనకి ఏమి రాదనుకున్న వాళ్ళు కూడా ఉండరు ఇప్పటికీ ఉండరు ఇప్పటికీ ఉండరు శంకర భాష్యాలను ఉండేటువంటి వాళ్ళు ఉండరు ఇదంతా అజ్ఞానం అర్థమవుతుంది విజ్ఞానం లేకపోవడం కాబట్టి విజ్ఞానం బ్రహ్మ వేద చేతి కాబట్టి దాన్ని గనక చక్కగా తెలుసుకోగలిగితే మళ్ళీ దాని నుండి కనుక విడిపడకుండా ఉంటే తెలుసుకుంటారు అదే అప్రమాద్యత చేంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు ఇంటుంలా వినేటప్పుడు ఎట్లా ఉంటుంది మనసు మొన్న ప్రహ్లాదుని గురించి వింటుంటే అందరూ ప్రహ్లాదులాగా పోతూ ఉండరు ఎట్లా పిలిస్తే కూడా ఎవరు పలకడం నేను అనుకున్నా పొరపాటు నిధెందుకు తీసుకున్నానా అని ఇలా పోతున్నా ఎక్కడికి అదేలే ఇంకే అది కానీ అక్కడ ఏం జరిగిందో సాంబార్లో నాకు తెలియదు కానీ మళ్ళీ వచ్చినప్పుడు ఈ దృష్టి పోయింది ఈ పారవశ్య దృష్టి అంతా పోయి ఆ ప్రకృతి దృష్టి వచ్చేసింది సాంబార్ తినేటప్పటికి నేను విషారావాళ్ళు అర్థమవుతుందే పోయేటప్పుడేమో ఇక్కడి నుంచి విని మధ్యాహ్నం ఆడి నుంచి తిరిగి వచ్చే ప్రమాద్యతి ప్రమాద్యతి అందువల్ల న ప్రమాద్యత చే అయ్యా శృతి మందిరం వరకు ఏమి గొడవలేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే కైవల్యం ఇది కైవల్య ద్వారం దాటితే ప్రమాద్యతి నమాద్యత చే ఈ స్ఫూర్తిని ఈ విజ్ఞానాన్ని ఇట్లాగే ఉంచుకోగలిగితే అది ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు అర్థార్థం కాబట్టి మన గ్రంథం చదువుతాం ఒక ఉపన్యాసం వింటాం దానివల్ల వస్తుంది తర్వాత ఏంటో తెలుసా మన బుద్ధి మన దగ్గర మిగిలి ఉంటుంది ఎప్పుడు దాని విషయంలోనే ఉండాలి అది అక్కడే సర్వకాల సర్వావస్ అందు శ్రవణమన నిధిధ్యాసనేది నిధిధ్యాసం ఎందుకంటే ఎందుకే ధ్యానపూరితంగా ఉండాలి మనం దీనికి వచ్చిన తర్వాత ఇంక ఏమీ ఉపయోగం లేదు ఇది దీనికి వచ్చిన తర్వాత ఇంకా ఆ మార్గంలో ఉండాలనే కానీ మళ్ళీ ఇక్కడొక్క కాదు అక్కడొక్క కాదు ఎటువంటి ప్రయాణం అది గంగానదిలో గంగానదిలో ఇటు ఒక పడవా ఇటు ఒక పడవ ఈ పడవలు కాలు ఆ పడవలొక్క కాలు రెండింటిని పంపించడం ఆ రెండటి పోవడం ఈనటి పడ్డం అందుకని రెంటికి చెడ్డ ఎర్రగడ్డ అర్థం అవుతుంది రెంటికి చెడ్డ రేవడ ఇది కాదు అది కాదు కాబట్టి ఎక్కడ నువ్వు అక్కడ ఎందుకున్నావో వెరీ ఇంపార్టెంట్ నువ్వు ఎక్కడైనా ఉండు నువ్వు ఉన్న చోట కనుక నీ గనక సుఖం లేకపోతే నీ జీవితంలో నేను ఉద్ధరించబడలేదు కాబట్టి అక్కడ ఎందుకున్నావో నీకు తెలిసి ఉండాలా లేదంటే దాన్ని ఎదురేయాలి ఓన్లీ టూ థింగ్స్ కాబట్టి వేదాంతానికి వచ్చా ఉండు లేదంటే ఇంకో దాని పో ఇది నిజ్ఞానం న ప్రమాద్యత చే దాని నుంచి మళ్ళీ ప్రమాదాన్ని కనుక పొందకుండా ఉంటే తద్వారా ఏం జరుగుతుందో తెలుసా శరీరే పాపన హిత్వా దేహం ద్వారా సమస్తమైనటువంటి ఇవన్నీ చేశాం ఎందువల్ల శరీర అభిమాన నిమిత్తాహి దేభిమాన నిమిత్తాహి సర్వే పాపమాన అది ఇప్పుడు ఎవడైనా ఏ పాపం చేసే దేనికోసమే దేహం కోసమే కదా బిట్స్ లో జ్యువెలర్స్ పాంత ఏంటో తెలుసా ఇదే శరీరాభిమానమేది లేకపోతే ఎందుకు పోద్దా జ్యువెలర్స్ లో అంతా ఆ వచ్చినడుకుంది అందువల్ల సర్వ పాపమాన ఇటువంటి చాలా చేస్తాడు ఇది ఒక్కటే కాదు కాబట్టి అక్కడ ఉండేటువంటి ఆ డైమండ్స్ అక్కడ ఆ జ్యువెలరీస్ అంతా అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకే కావాలి అర్థమవుతుందా ఆ నగలన్నీ నాకే కావాలి అవన్నీ నేను తీసుకుపోవాలి తీసుకుపోయి ఏం చేస్తావు నేను హాయిగా ఉంటా ఏంటా హాయి శరీరాన్ని తిరుతి వారు దేహాభిమానం కాబట్టి శబి అభిమాన నిమిత్తాహి సర్వ పాపమానహ కాబట్టి ఎవరు ఏ పాపాలు చేసినా సమస్తమైనటువంటి పాపాలు శరీరం వల్లనే చేస్తారు కనెక్షన్స్ ఉండే ఎట్లా అందుకది ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆనందమయంలోకి వెళుతున్నాడు కనుక ఇక్కడ వచ్చింది ఇక్కడ పిస్ట్ ఇంతవరకు వచ్చింది వేరుగుంది ఇక్కడ వేరుగుంది కాబట్టి శరీరం ద్వారా మనం ఏదైతే చేశామో ఈ పాపాలన్నీ కూడా పోతాయి అంటే ఇందువల్ల నిమిత్తాపాయే హానం ఉపపద్యతే హానం హాని కలుగుతుంది అక్కడ ఎందువల్ల నిమిత్తం పోతూ ఉంది కనుక ఎప్పుడైతే నువ్వు దేహాభిమానం లేకుండా విజ్ఞానం వైపు తిరిగావో బుద్ధి వైపు తిరిగావో సర్వే దేవాహ జ్యేష్ఠం ఉపాసతే ఆ జ్యేష్ఠం విజ్ఞానమయం కాబట్టి విజ్ఞానం వైపు నువ్వు ఎప్పుడైతే తిరిగావో ఇప్పుడు పాపాలు పోతాయి ఎందుకో తెలుసా శరీర నిమిత్తమే పాపాలు చేసేది నీకు అర్థమవుతుంది ఇప్పుడు దేహాభిమానంతోనే పాపాలు చేసేది ఆ నిమిత్తం ఎగిరిపోయింది నిమిత్తాపాయే హానం ఉప ఉప పద్యతే దానికి హాని జరుగుతోంది ఛత్ర అపాయ ఛత్ర అపాయ ఛాయ కాబట్టి ఎప్పుడైతే గొడుగు తీసేయడం జరిగిందో అంతవరకు ఉన్నటువంటి నీడ పోయింది అది నిమిత్తం ఛత్రోపాయే ఛాయోపాయ నిమిత్తం అది ఛత్ర అపాయ ఇవ ఛాయా ఛత్ర అపాయ ఇవ ఛాయాహ కాబట్టి పోయింది నీడపోయింది కానీ ఛత్రానికి నీడకే కాదు అది ఛత్రం ఛత్రం ఉపయోగించేది ఎండకేనా ఛత్రం అది నేడకి కావాలి వర్షం వచ్చిందనుకోండి వర్షం వచ్చినా కూడా ఛత్రమే కాబట్టి ఇక్కడ ఛాయ అంటున్నాడు కనుక కాబట్టి ఛత్రం వేసుకొని ఉన్నప్పుడు ఛాయ ఉంది అంటే ఛత్రం నిమిత్తం అదే గనక పోతే ఛత్ర అపాయ ఇవా ఛాయాహ ఎప్పుడైతే ఛత్రం పోయిందో ఆటోమేటిక్గా ఛాయ పోయింది దేహాభిమానం ఎప్పుడైతే పోతూ ఉందో దేహకృత పాపాలన్నీ పోతాయి దేహం కోసమే పాపం జరిగేది నేను దేహము సుఖపడాలి అనుకుంటూ ఉండడం వల్ల పాపాలు చేస్తూ ఉన్నాం ఇప్పుడు అర్థమవుతుందా మీకు నిమిత్తం అది శరీరే పాప్మనహిత్వా ఎట్లా సాధ్యం అండేది ఇదే సాధ్యం ఎప్పుడైతే తాను దేహం అనుకుంటూ ఉన్నాడో దేహాన్ని తృప్తిపరచడం కోసం పాపాలు చేస్తున్నాడు కాదు నేను విజ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే విజ్ఞానం దాన్ని చక్కగా తెలుసుకొని తెలుసుకోవడమే కాదు మళ్ళీ దాని నుంచి ప్రమాధ్యత చేడిపడకుండా జారిపోకుండా ఉండగలిగితే మాత్రం ఆ తర్వాత నేను విజ్ఞానం బ్రహ్మ విజ్ఞానమే కోస ఆత్మా ఇతి కాబట్టి దేహం నేను కాదు కాబట్టి దేహం కోసం సమస్తమైనటువంటి పాపాలు చేస్తూ ఉన్నా కాబట్టి శరీరే పాపమన హిత్వా ఈ శరీరంలో ఉండే ద్వారా ఈ శరీర అభిమానంతో చేసేటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పోతూ ఉన్నాయి కారణం శరీర నిమిత్తమే చేస్తున్నాడు గనక నిమిత్తం ఎగిరిపోతూ ఉంది గనక शरीर निमित्त निमित्त एगी विज्ञानम सर्व काम समुत समय को पूर्वश తస్మాద్వాత్ అన్నోంతర ఆత్మానందమయై పూర్ణ సురుషవిధ ఏ తురుషవిధత అన్వయవిధ త్రియమే శిర మోదక్షిణపక్ష ప్రమోదృత్తరపక్ష ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్చం ప్రతిష్ట తదప్యేష శ్లోకో పూర్వది మనోమయం తరీర ఆత్మా పూర్వ తస్మాత్ తస్మాత్ ఏ తమాత్ తస్మాత్ మనోమయాత్ ఏతస్మాత్ విజ్ఞానమయాత్ కాబట్టి ఆ ఈ తస్మాత్ ఏ తస్మాత్ ఆ మనోమయం ఈ విజ్ఞానమయం ఏదైతే ఉందో అన్యోంతర ఆత్మ ఆనందమయ కాబట్టి ఈ విజ్ఞానమయం కన్నా దానికి దీనికి కనెక్షన్ రెండు కాబట్టి మనోమయం ఎందుకు మనోమయాన్ని ఇక్కడ సూచించాల్సి వస్తుంది అపవాదం జరిగింది కదా అక్కడ ఇక్కడ మళ్ళీ అధ్యారోపం జరిగింది కాబట్టి అధ్యయారోపం అపవాదం రెండింటి వేసుకుంటూ వచ్చి ఇప్పుడు మళ్లీ ఇక్కడ అపవాదం జరగాలి విజ్ఞానమయ అధ్యారోపం జరిగింది కనుక అపవాదం జరగాలి అందువల్ల అన్యోంతర ఆత్మ ఆనందమయ తేనా ఏషర్ణ తేనా అంటే ఆనందమయనా ఏష విజ్ఞానమయ పూర్ణ కాబట్టి ఆనందమయ కోశం ఏదైతే ఉందో దాని చేతనే విజ్ఞానమయ కోశం అంతా కూడాను పూరింపబడి ఉంది ఇప్పుడు పోతున్నాడు లోపలికి కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏదైతే మనం విజ్ఞానమయం ఇంతవరకు దీని యొక్క వైభవాన్ని అంతా ఇది పరిచ్ఛిన్నవాత్ వికారిత్వాత్ విచారిత్వాత్ ఈ కారణం చేత ఆత్మా నభవతీతి ఇది ఆత్మ అవకాశం లేనే కాకపోతే విజ్ఞానమయ కోశం దగ్గరకు వచ్చి లో గనక స్థిరపడి దాని నుంచి విడిపడకుండా గనక ఉన్నట్లయితే దేహ సంబంధమైనటువంటి పాప పాపాలు జరగకుండా ఉంటాయి అందువల్ల ఇది ప్రయోజనం అర్థమవుతుందా ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు విజ్ఞానమయం కూడాను ఆత్మ కాదు అని పరిచ్ఛన్న దోషం వస్తూ ఉంది గనక ఇది కూడా ఆత్మ కాదు అని తెలిసిపోయింది కాబట్టి అన్యొంతర ఆత్మ ఆనందమయ ఇప్పుడు ఆనందమయ కోశం తేన ఏషర్ణ ఆనందమయ కోశం చేతనే విజ్ఞానమయ కోశం పూరింపబడి ఉంది ఆనందమయ కోశం కూడా ఏది పక్షికల్పన పక్షికల్పన ఉంది కదా దాంతో దీన్ని అన్వయం చేసుకుంటూ పోవాలి ఎట్లా తనందమయందమయ కోశ ప్రియమేవ శ ప్రియమేవ శిరహ దానికి శిరస్సు ఏంటి ప్రియం అందుకని ఇంట్రడక్షన్లో ప్రియము ఆనందం అని వచ్చాను ప్రియమేవ శిణఃపక్ష ప్రియం అనేటువంటిది శిరస్సు మోదం అనేటువంటిది కుడిచెయి దక్షిణపక్ష ప్రమోదం అనేటువంటిది ఉత్తరపక్ష కాబట్టి మోద ప్రమోదాలు కుడి ఎడమ రెక్కలు ఆ పక్షికి ఆనంద ఆత్మ మధ్య భాగం ఏదైతే ఉందో అది ఆనందం ఆనందమైకోనక బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అసలు ఇది వలే తోక బ్రహ్మాండమైన తోక తర్వాత సబ్జెక్ట్ అంతా ఇదే ఈ తోకను పట్టుకొని పోవడమే మనం ఇదేంటో తెలుసా బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ దానికి అధిష్టానంగా ఆధారంగా ఉండేటువంటి కింద భాగం ఏదైతే ఉందో పుచ్చం అదేమిటో తెలుసా బ్రహ్మ ఏ బ్రహ్మ అదే అదే ఇంకా ఆనందమయానికి ఇంకేముంది కరెక్షన్ ఇంకా అదే ఇక్కడికి పంచకోశాలు మనం నిరాకరించిన తర్వాత ఆ పుచ్చం పట్టుకొని పోతావా మేడం ఇంకా ఇంకెక్కడి నుంచి అద్భుతంగా దిరిగిపోతుంది సబ్జెక్ట్ కానీ ఈరోజు బాగా ఎక్కాల అది విషయం పక్షి బాగా ఎగరాలి కాబట్టి మోదం ప్రమోదం ఇదంతా ఇది ఆనందమయ్య కోశం కానీ ఒక్కటి మీరు అర్థం చేసుకోండి ఆనందమయ్య కోశము అన్నప్పుడు సత్చిత్ ఆనందం ఆనంద స్వరూపం ఆత్మ కదా కాబట్టి ఈ ఆనందం అనే పదంలోనే ఎప్పుడు కన్ఫ్యూషన్ ఉంటుంది ఇది అర్థం కానీ కాదు సాధ్యమైనంతవరకు బాగా చదువుకున్న వాళ్ళకి కూడా వచ్చిన బాధ ఏంటంటే ఆనందం అందువల్ల మన అంతా ఉపనిషత్తు అంతా లాస్ట్లో తర్వాత ఆదివారం దర్శనాలు అని వచ్చి అప్పుడు మీతో కొద్దిగా మాట్లాడాలి ఏం మాట్లాడు పర్సనల్గా ఏంటి కఠోపనిషత్తు మీరు చెప్పింది చాలా బాగా అర్థమైంది స్వామీజీ దాన్ని అనుభవించేది ఎట్లా స్వామి ఓరి ఆనందాన్ని ఇంకా అక్కడి నుంచి వేస్తాడు కొద్ది కొద్ది అబ్జెక్టివ్స్ అన్ని ఆ నిత్యానందం ఆ సత్యానందాన్ని ఆ పూర్ణానందాన్ని అనుభవించేది ఎలా స్వామి నా కర్మస్వామి ఎందుకండి చెప్పిందంతా హుస్సేన్ సాగర్లో గెలిచిపోయింది స్వామి అది అనుభవించబడేది కాదు స్వామి నువ్వు దాన్ని గనక అనుభవిస్తే స్వామి అది అనుభవింపబడేది అవుతుంది స్వామి నువ్వు అనుభవించేవాడేవవుతావు స్వామి అది జడమవుతుంది స్వామి ఇది కూడా మీరు చెప్పారు స్వామి నా కర్మ స్వామి నేను చెప్పడం నా కర్మ స్వామి ఎందువల్ల కర్మ కర్మాణి తనుతేపిచ ఇది నాకు సంబంధించిన కర్మ విజ్ఞానానికి సంబంధించిన కర్మ ఇది జరుగుతుంది కాబట్టి ఈ ఆనందం అనేది వచ్చిన కర్మ ఏంటంటే మనకి ఆనందం అనే పదం దొరుకుంది నేను అందుకని ఈరోజు ఇంట్రొడక్షన్లో చెప్పాను నువ్వు ఏ ఆనందం అనుభవించినా కూడా దాని నుంచే ఇది లేశం ఈ ఉపనిషత్తులో మీకు ఇప్పుడు రెండు రోజుల్లో ఇంకా ఆనందాలలో ఉండి తారతమ్యాలన్నీ ఎగిరిపోతాయి చక్కగా అర్థమవుతుంది ఇది వండర్ఫుల్ ఉపనిషత్తు ఇది ఇప్పుడు ఆనందం అనేది వృత్తి విశేషం మనకు అంటే వృత్తి వృత్తి అంటే తెలుసు కదా సంకల్పం కాబట్టి మనసు ద్వారా అనుభవించేది ఇప్పుడు అది మనం ఆనందం అనే పదం పెట్టుకుని ఉన్నాం ఇక్కడ దీన్ని తీసుకెళ్లి దాన్ని తగిలిస్తున్నాం ఎంతసేపటికి కాబట్టి బ్రహ్మవుని నేను అనుభవించాలంటాడు బ్రహ్మానందాన్ని అనుభవించాలంటాడు వెంటనే వాళ్ళు వచ్చేస్తారు వేరే వాళ్ళు అది వేరే కంపెనీ అది వేరే అది వాళ్ళు వచ్చేస్తారు యోగం వాళ్ళు రెడీగా ఉంటారు వాళ్ళు ఇక్కడ అర్థం కాకుండా జరిపినాడు అనుకోండి అక్కడ పోయి పడిపోతాడు వాళ్ళు వెంటనే అంటారు నాన్న ఆయన యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానని సమాధి సమాధి ఏం సమాధి ఇంకా అక్కడి నుంచి ఎన్ని ఉన్నాయో అసలు చెప్పాలంటే ఇంకో పది రోజులు పడుతుంది ఎన్ని ఇన్నని అన్ని కాదు లంబికా యోగం ఇది అంబిక కాదు లంబిక ఇన్నారు ఎక్కడన్నా ఇది నాలుకని ఉండ నాలుకని వెనక్కి తిప్పి తీర లోపలికి తీసుకెళ్ళి మహాబాద అది ఆ చిరునాలకు ఉంది చూచారా ఇగుల్ల దానికి టచ్ చేసి అక్కడ చెప్తాడు ఒక జానం అది చేస్తూ ఉంటేనట అందుకని వాళ్ళు ఎట్లుంటారు ఎందుకంటే వాడికి అక్కడ లోపల లాగతా ఉంటుంది అక్కడ దిస్ ఇస్ కాల్ లంబికా యోగం వాడికి వెళ్ళి తటేసి లంబికా యోగం ఏంటి అక్కడ అక్కడి నుంచట అమృత ధారలు పడతా ఉంటాయట ఒక్కొక్కటి ఒక్కొక్కటి బొట్టు బొట్టు వీడు అక్కడి నుంచే వారిని దుమ్ కాదు ఆ అమృత బిందువుల్ని నా బాగా ఇది ఏంటంటే ఆ అమృత బిందువులు ఏదైతే ఉన్నాయో ఇది ఆనందం దీనికి మళ్ళీ వజ్రవోడి ముద్ర అది ఒకటి ఉంది ఇవి చాలా ఉండే వీటిని గురించి చెప్పాలంటే హఠయోగ ప్రదీప కనుక మీరు చదివితే దాంట్లో అందరి ఒకప్పుడు ఆ హఠయోగం ఇవన్నీ కూడా నీ యోగాలన్నీ చివరికి కొంతవరకు చిత్త నేను చూశారా చూసారా చిత్త ఏకాగ్రత చిత్త సమాధానం అంతవరకే కానీ యోగం తర్వాత పక్కన పెట్టాల్సిందేమో అంతవరకే ఇంకేం లేదు అది వచ్చేసింది అనుకోండి చిత్తైకాగ్రత ఆ తర్వాత గురువు చెప్తుంటే వింటాం శుభ్రంగా చెప్తూ ఉంటే జ్ఞానం వచ్చేస్తుంది అందుకని అసలు ఫస్ట్ సెంటెన్సే చూడండి ఉపనిషత్తు బ్రహ్మవిదాప్నోతి పరం ఫినిష్ బ్రహ్మని తెలుసుకునేవాడు బ్రహ్మం తెలుసుకునేవాడు జ్ఞానం జ్ఞానం ప్రధానం అంతేగాని మాలకం తీసుకెళ్ళి తగిలించేవాడు బ్రహ్మం ఎక్కడ నేను నేనేం లేదు అర్థమవుతుంది ఇంకా ఇక్కడి నుంచి ఇంకా రకరకాలైన యోగాలు యోగాలు అన్నీ వస్తాయి ఎందుకంటే ఆనందాన్ని అనుభవించడం ఇది అనుభవించడం కాదు సార్ నువ్వే ఆనందం నువ్వే నీకన్నా వేరుగా అనుభవించావా మళ్ళీ అది పరిచ్ఛిన్నం అయిపోతుంది జాగ్రత్త కాబట్టి వృత్తి విశేషం ఇప్పుడైతే అయిందో వృత్తి విశేషం కాలానికి సంబంధించి ఉంటుంది కాల పరిచ్ఛేదం ఏదైనా సరే ఇప్పుడు ఇంట్లో తినేసి వచ్చి ఉంటారు గారెలు ఇప్పుడు ఏమిలే అందువల్ల కొంతమంది ఉంటారు మీరు ఎందుకు సార్ నోట్లో వేసుకున్నట్లాగే కరిగిపోద్ది మా షాపులో ఉండేది మీకు అరగంట వరకు అదీ అనుభూతి ఏది ఆయన స్కూట్లో కొన్ని మైసూరు పోకు అరగంట మధురా పోనీ అరగంట తర్వాత ఇది టైం బాగుండు టైం బాగుండు ఏదైనా అంతే మీరు కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని లేకపోతే చెట్టు పైకి ఎక్క మీ ఇష్టం మీరు ఎక్కడన్నా కూర్చోండి మళ్ళీ దానికెందుకు నేను పరిచేదాం కింద కూర్చొని కూర్చోండి పైకి కూర్చున్నారనుకోండి పర్వాలేదు దానికి ఒక శ్లోకం ఉంది మూలం తరోహో కేవలం ఆశ్రయంతా పైకి ఎక్కారంటే ఇప్పుడు అదే పక్షి పక్షి కలపరా కాబట్టి ఎక్కడ కూర్చున్నా సరే ఒక్కసారి మీరు ఆలోచించే మనం ఏమేమి అనుభవిస్తున్నామో ఈ ప్రపంచంలో అవన్నీ చూసుకుంటారు రండి అన్నీ కూడా వృత్తి విశేషం కాలానికి అందువల్ల ఈ ఆనందాల్లో తరతమ్మ భేదాలు ఉంటాయి మీకు తర్వాత వస్తుంది ఇప్పుడు ఎల్లుండమన్నాడో చెప్తాను ఒకరికి ఉన్న ఆనందం ఇంకొకరికి లేదు ఓ ఇప్పుడు తినడంలో కూడాను తింటే హాయి అంతవరకు తెలుసు అసలు నిజానికి తింటే కదా హాయ్ వింటే హాయ్ వినడంలో ఉంది హాయ్ శ్రవణం కానీ మనం తింటే హాయ్ అనుకున్నాం అనుకోండి ఈ తినడంలో కూడా ఉంటుంది కొంత రట్టడం ఈరోజు బాగుంది ఎట్లా ఉందండి ఏంటి దోశ బాగుంది కానీ నిన్న పెసరట్టు అంటే దీనికన్నా అది బాగుంది ఇట్ ఇస్ ఓకే ఈ రోజు బానే ఉంది కానీ నిన్న పెసరట్టు మళ్ళీ అది కాలపరిచ్ఛేదం నిన్నటి ఇప్పుడు రాదు ఇప్పుడు రాదు ఆ వస్తువు వస్తువు కాదు ఈ వస్తువు ఆ వస్తువు కాదు అట్లా కానీ రోజు పెట్టారకుండా పెసరట్టు అప్పుడు అంటాడు నీకు ఇంకేం తెలియదా మీ అమ్మ ఏమి నేర్పించరా ఇది నీదొప్పదే కాదు బాగుందన్నవాని కదా బాగా ఎన్ని రోజు తింటాను ఏంటి ముఖం మొచ్చినట్టు ఎంత అందమైన పదం ముఖం మొచ్చినట్టుండ సుఖాలైనా ప్రపంచంలో ముఖం మొత్తే సుఖాలు ఏమైనా చూసుకోండి మీరు అన్ని ముఖం మొత్తుతాయి నిత్య అనేది ఏమి లేదు అర్థమవుతుంది కాబట్టి ఇన్ని పేర్లు వచ్చాయి కాబట్టి ప్రియాది గుణక అది తమాష ఇక్కడ ప్రియమేవ శిరస్యేమో ప్రియం మోదమేమో దక్షిణపక్ష ప్రమోదమేమో ప్రకృష్ట మోద ఉత్తర పక్ష ఆనందమ బ్రహ్మపుచ్చం బ్రహ్మ ద్వారా వదలండి అది కనెక్షన్ కాబట్టి ప్రియ మోద ప్రమోద కాబట్టి ప్రియాది గుణకహ గుణకహ గుణాలు ఇవన్నీ కూడా ప్రియాది గుణకహ కాబట్టి ప్రియము మోదము ప్రమోదం వీటిల్లో మళ్ళీ ఈ ఆనందంలో ఈ డిఫరెన్సెస్ ఉండయి స్వామీజీ ఏంటది ప్రియమేంటి ఆనందం మన మోదం అని ఏమి లేదు ఇష్ట వస్తు దర్శనం ప్రియం సీదా ఇష్ట వస్తు దర్శనం ప్రియం తల్లాదే మోదహ అది కనుక దొరికిందే మోదం భోగజన్య సుఖ విశేష ప్రమోద అంతే ఇష్టవస్తు సందర్శనం ఇప్పుడు ఇది ప్రియం ఒక్కొక్కడు ఒంటరిగా కూర్చున్నట్టు కూడా వాడి ప్రియం జోడి తమష ఒక వ్యక్తి దగ్గరికి ఇప్పుడు కాదు పోవే పోం కూర్చొని నిన్న స్వామిజీ చెప్పిన ప్రాణం కోసాన్ని గురించి మనం చర్చిస్తాం నా ప్రాణం బొద్దు నువ్వు లేచిపో ఇప్పుడు కాదుకో నువ్వు ను ఎందుకో తెలుసా వీడికి ఏదో ప్రియమైంది లోపల అందుకని వాడు ప్రియం కాదు వాడిన సబ్జెక్ట్ ప్రియం కాదు ప్రియం ఒక ఇప్పుడు అర్థంగా సందర్శనం కాబట్టి కొంతమంది ఎలా కూర్చొని ఉంటారు వాళ్ళకి ఎప్పుడు ఇష్టవస్తు సందర్శనం తల్ లాభే అది లభించింది అనుకోండి తత్ లాభే అది లభించింది అనుకోండి లాభ మోద అది మోదం దీనికి దానికి డిగ్రీ డిఫరెన్స్ ఉందా సుఖంలో ఇప్పుడు పెళ్లి చూపులు పోబోయే ముందు ప్రియం ఏంటో తెలుసా ఫోటో ఇస్తారు పది మంది మధ్యలో చూడాడు ఇది సెల్ ఫోన్ లాగా అందువల్ల కొత్తగా రేపు ఇల్లు చూడాలి అమ్మాయిని చూడాలి ఇది అమ్మాయి మనం అనుకున్న అమ్మాయి అమ్మాయి రేపు సెట్లో వద్ది ఇది చూడు రేపు మనం డైరెక్ట్గా చూస్తున్నాం ఇది ఫోటో అన్నాం అనుకోండి ఇతను కూడా ఉంది అమ్మాయి గురించి చాలా విన్ను అడు చేసుకోవాలని ఓకే ఇప్పుడు ఫోటో చూశాడు అనుకోండి ప్రియం ఇప్పుడు ఆయనకి ఏం ప్రియం అని చెప్పండి కాశీదాతరా సినిమా పదం పోయినా రూలు కుదిరి కొద్దిసేపు క్రికెట్ చూస్తాంరా లేకలేక బాగా ఆడుతా ఉంటారు ఆస్ట్రేరియాలు ఇంతకాలానికి మంచి గేమ్ చూస్తున్నావు రాదేవ ప్రియ అందువల్ల నేను నాకొద్దు బా వాళ్ళు ఓడిపోతావు కాదా ఇప్పుడు వేరే గేమ్ ఇది సెవెన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ నీ తెలియదు రా అని లోపలికి వెళ్ళి కొందరైతే మీకు తెలియదు మీకెందుకు తెలియదు నేను నేను నాకు ఓత్తు పదం అయిపోయింది తెలియదు తెలియదు ఇదిగానే తెలియదంటే ఒప్పుకోరు అసలు అసలు దిగనీరు మీరు నాకు తెలుసు ఎందుకంటే కొంతమంది ఉండలే ఈ పది మందిలో చూడలేక అది ఏదో పని ఉన్నట్టు బాత్రూమ్ లోకి వెళ్ళి అబ్బా మా చరిత్రలంతా ఎట్లా తెలుసు నీకు సర్వజ్ఞత్వం సార్ సర్వజ్ఞ బాత్రూమ్ లోకెళ్ళి కూడా చూస్తుంటారు ఎందుకంటే ప్రియం బాత్రూమ్ కాదు ఎక్కడన్నా పోనీ